ఇది కల్లయనరాదు ఇది నిశ్చయింపరాదు పదిలాన కొలువగా ప్రత్యక్షమయ్యేవు ఎదలో నుండుదవని ఇన్ని వేదాలు చెప్పగా వెదకి ధ్యానము సేతు వెసగను కొంటలేదు చదరకందే మరి జీవుడున్నాడందరూ పదిలముగా చూతు భావించరాదు అంతటానుందువని ప్రహ్లాదుడు చెప్పెనగా చింతించి పట్టదలతు చేతికి చిక్కుటలేదు సంతత జ్ఞానాన నీ సాకారమున్నదందురు మంతనాన బీల్తు ఒక మాట వినుబడదు రవిలోనువని తురలు నిన్ను గొలువగా తవిలి పూజించేనంటే దగ్గరి వచ్చుటలేదు ఇవల శ్రీవెంకటాద్రి నిరవైని ఉన్నాడవు తివిరి సేవించితిమి దృష్టమాయమాకు